వెంకటేశ్వర్లు సుబ్బారావు మనల్ని కృష్ణమూర్తి వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాడు మమ్మల్ని కూడా రమ్మంటున్నాడా మీరు ఇప్పుడు వెళ్ళండి నేను సాయంత్రం వస్తాను మేం కూడా సాయంత్రమే వస్తాం మీరు వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలి కదా అవును ఆయన ఈ టైంలో రోజూ ఇంటి దగ్గర ఉంటారు ఇప్పు వెళ్ళండి సరే నువ్వు సాయంత్రం వస్తావా ఆ సాయంత్రం నాతో శారద కూడా వస్తుంది ఇప్పుడు వెళ్ళటానికి మాకు బస్సు దొరుకుతుందా ఆ చాలా దొరుకుతాయి అక్కడ నిల్చోండి పదమూడో నెంబర్ బస్సు వస్తుంది టికెట్ ఎంత ముప్పై పైసలు తీసుకుంటాడు స్టార్ట్ వెంకటేశ్వర్లు సుబ్బారావు మనల్ని కృష్ణమూర్తి వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాడు మనల్ని కృష్ణమూర్తి వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాడు మమ్మల్ని కూడా రమ్మంటున్నాడా మమ్మల్ని కూడా రమ్మంటున్నాడా మీరు ఇప్పుడు వెళ్ళండి నేను సాయంత్రం వస్తాను నేను సాయంత్రం వస్తాను మేం కూడా సాయంత్రమే వస్తాం మేం కూడా సాయంత్రమే వస్తాం మీరు వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలి కదా మీరు వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలి కదా అవును అవును ఆయన ఈ టైంలో రోజు ఇంటి దగ్గర ఉంటారు ఆయన ఈ టైంలో రోజు ఇంటి దగ్గర ఉంటారు ఇప్పుడే వెళ్ళండి ఇప్పుడే వెళ్ళండి సరే సరే నువ్వు సాయంత్రం వస్తావా నువ్వు సాయంత్రం వస్తావా సాయంత్రం నాతో శారద కూడా వస్తుంది ఆ సాయంత్రం నాతో శారద కూడా వస్తుంది ఇప్పుడు వెళ్ళటానికి మాకు బస్సు దొరుకుతుందా ఇప్పుడు వెళ్ళటానికి మాకు బస్సు దొరుకుతుందా చాలా దొరుకుతాయి ఆ చాలా దొరుకుతాయి అక్కడ నిల్చోండి అక్కడ నిల్చోండి పదమూడో నెంబర్ బస్సు వస్తుంది పదమూడో నెంబర్ బస్సు వస్తుంది టిక్కెట్టు ఎంత టిక్కెట్ ఎంత ముప్పై పైసలు తీసుకుంటాడు ముప్పై పైసలు తీసుకుంటాడు డ్రిల్స్ బిల్డప్ డ్రిల్ స్టార్ట్ రమ్మంటున్నాడు ఇంటికి ఇంటికి రమ్మంటున్నాడు వాళ్ళ వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాడు కృష్ణమూర్తి కృష్ణమూర్తి వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాడు మనల్ని మనల్ని కృష్ణమూర్తి వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాడు దొరుకుతుందా బస్సు బస్సు దొరుకుతుందా మాకు మాకు బస్సు దొరుకుతుందా వెళ్ళటానికి మాకు బస్సు దొరుకుతుందా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళటానికి మాకు బస్సు దొరుకుతుందా రవి ఒక గంటలోగా వస్తాడు తిను రవి ఒక గంటలోగా తింటాడు చదువు రవి ఒక గంటలోగా చదువుతాడు రవి ఒక గంటలోగా తీసుకుంటాడు వెళ్ళు రవి ఒక గంటలోగా వెళ్తాడు రవి ఒక గంటలోగా కొంటాడు రమ్మను రవి ఒక గంటలోగా రమ్మంటాడు నేను ఇంటికి వెళ్తాను నువ్వు నువ్వు ఇంటికి వెళ్తావు మనం ఇంటికి వెళ్తాం మీరు మీరు ఇంటికి వెళ్తారు వాడు వాడు ఇంటికి వెళ్తాడు వాళ్ళు వాళ్ళు ఇంటికి వెళ్తారు అది అది ఇంటికి వెళ్తుంది అవి అవి ఇంటికి వెళ్తాయి గిరిజా నిన్ను డబ్బులు అడుగుతుంది మీరు అడుగుతుంది గిరిజ మమ్మల్ని డబ్బులు అడుగుతుంది గిరిజ మనల్ని డబ్బులు అడుగుతుంది గిరిజ ఆయన్ను డబ్బులు అడుగుతుంది అతను డబ్బులు అడుగుతుంది గిరిజ ఆమెను డబ్బులు అడుగుతుంది అది గిరిజ దాన్ని అడుగుతుంది వాడు గిరిజ వాణ్ణి డబ్బులు అడుగుతుంది ఇంటర్లాక్టిట్యూషన్ రిల్ నేను చపాతీలు తింటాను సీత సీత రేపు ఎనిమిది చపాతీలు తింటుంది తీసుకురా చపాతీలు తీసుకోస్తుంది సీత రేపు ఎనిమిది పుస్తకాలు తీసుకోస్తాం మేము రేపు ఎనిమిది పుస్తకాలు చదువుతాం గోపి ఎల్లుండి ఆరు పుస్తకాలు చదువుతాడు సీత ఎల్లుండి ఆరు పుస్తకాలు చదువుతుంది సీత ఎల్లుండి ఆరు పుస్తకాలు తీసుకుపోతుంది కాగితాలు సీత ఎల్లుండి ఆరు కాగితాలు తీసుకుపోతుంది మేము మేము ఎల్లుండి ఆరు కాయితాలు తీసుకుపోతాం తీసుకురా మేం ఎల్లుండి ఆరు కాగితాలు తీసుకొస్తాం మేము ఎల్లుండి మేము ఎల్లుండి ఆరు గడియారాలు కొంటాం మనం మనం ఎల్లుండి నువ్వు ఎల్లుండి ఆరు గడియారాలు కొంటావు నవలా నువ్వు ఎల్లుండి ఆరు నవలలు కొంటావు చదువు నువ్వు ఎల్లుండి ఆరు నవలలు చదువుతావు రవి గోపి రవి గోపి ఎల్లుండి ఆరు నవలలు చదువుతారు నేను రేపు వస్తాను శర్మ ఎన్నో తారీఖున ఇక్కడికి వస్తాడు శర్మ ఆరో తారీఖున ఇక్కడికి వస్తాడు సరళ రేపు ఎక్కడికి వస్తుంది మీ ఇంటికి సరళ రేపు మీ ఇంటికి వస్తుంది మీరు ఎప్పుడు గుంటూరు వెళతారు ఎనిమిదో తారీఖు మేం ఎనిమిదో తారీఖున గుంటూరు వెళ్తాం ఇప్పుడు మాకు ఏ బస్సు దొరుకుతుంది ఇప్పుడు మీకు రెండో నెంబరు బస్సు దొరుకుతుంది